శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామిజీ వారిచే విరచితమైన శ్రీ విచార సాగరం గ్రంథాన్ని నిన్నటి వరకు యథామతిగా మంగళాచరణంలోని ఐదు శ్లోకాలను చింతన చేస్తూ వచ్చాం నాకంటే భిన్నంగా ఈశ్వరుడు కానీ శుద్ధ చైతన్యం కానీ బ్రహ్మవిష్ణు రుద్రాదులు కానీ ఎవరు కూడా వేరుగా లేరుగదా ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఒకే ఒక అద్వితీయమైనటువంటి బ్రహ్మం ఉన్నది ఆ బ్రహ్మము నేనున్నాను కాకు కరు ప్రణాం నేను ఎవరికి నమస్కరించాలి అందువల్ల నా యొక్క తత్వానుస్మరణాత్మకమైనటువంటి మంగళాచరణము చేశాను అని చెప్తూ వచ్చాడు అయితే ఇప్పుడు విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని మీరు వ్రాస్తున్నారు ఎవరి కోసం రాస్తున్నారు మీరు నీకంటే భిన్నంగా ఎవరు లేనే లేరు కదా ఎవరి కోసం రాస్తున్నావు గ్రంథాన్ని అని ఈ విధంగా ప్రశ్న రేకెత్తడానికి అవకాశం ఉంది అయితే తన యొక్క నిశ్చయాత్మకమైనటువంటి స్వరూప అనుభవాన్ని వ్యక్తం చేస్తూ నాకంటే భిన్నంగా వేరే ఏమి లేదని చెప్పి తన స్వరూపము యొక్క మంగళము చేసుకున్నాడు ఇది స్వదృష్టి చేత స్వ అనుభవాన్ని వ్యక్తం చేస్తూ మంగళాచరణం చేశాడు కానీ అగ్ని యొక్క దృష్టి చేత ఈ ప్రపంచమని పరమాత్మ నేనని ఈ విధంగా భేద ఉన్నది కదా వారి యొక్క భేద జ్ఞానాన్ని ఆ భేదజ్ఞానానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి కరుణచేత మేము ఈ గ్రంథాన్ని రచన చేస్తున్నాము లేదా వేదాంతంలో సృష్టి దృష్టివాదమని దృష్టి సృష్టివాదమని మరి అజాతవాదమని మూడు వాదాలు ఉన్నాయి అజాతవాదము ఉత్తమోత్తమ అధికారికి చెప్పబడింది దృష్టి సృష్టివాదము మధ్యమాధికారికి చెప్పబడింది సృష్టి దృష్టివాదము కనిష్టాధికారికి చెప్పబడింది అయితే ఇక్కడ మంగళాచరణంలో అజాతవాదాన్ని స్వీకరించి మండూక్య ఉపనిషత్తుల్లో యోగ వాసిష్టంలో వేదాంత సిద్ధాంత ముక్తవరిలో ఏదైతే తత్వ నిర్ణయం సిద్ధాంతం చెప్పబడిందో అజాతవాదం అంటే జాతం అంటే పుట్టుట అజాతం అంటే పుట్టనే లేదు ఏది పుట్టలేదు ఇది జగత్తే పుట్టలేదు అసలు జగత్ అనేది లేనేలేదు ఇది ఉత్తమ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని అనుసరించి మంగళాచరణం చేసాడు గ్రంథకర్త కానీ మంద మధ్యమ కనిష్టాధికారులు ఉన్నారు కదా మరి వారి కోసము తత్వబోధ కలగడానికి వారికి కూడా అజ్ఞానము నివర్తింపబడి మరి పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారం చేత మోక్షము కలగడానికి ఉత్తర గ్రంథం ఇప్పుడు గ్రంథాన్ని ప్రారంభం చేస్తున్నాడు గ్రంథకర్త శాస్త్రాలన్నీ కూడా ఎవరి అండి ప్రమాణ ప్రమేయాది వ్యవహారాలన్నీ కానీ అవిద్యావధ ఏవ విధి నిషేధ మోక్ష పురాణి చని ఆచార్యులు చెప్పిన ప్రకారంగా అవిద్యావంతునికే శాస్త్రం ఇవనికి అజ్ఞానం ఉన్నదో వానికి శాస్త్రం కావాలి జ్ఞానికి కాదు అందువల్ల మరి అగ్నిజీవుల కోసము గ్రంథాన్ని మేము వ్రాస్తున్నాము అని చెప్పి గ్రంథారంభం ఉన్నాడు గ్రంథకర్త ఈ గ్రంథం పేరేమనుకున్నాము శ్రీ విచార సాగరము అయితే మన హైందవ సంప్రదాయంలో స్త్రీ అని శబ్దప్రయోగాన్ని చేసేది పరిపాటి ఉంది ఈ స్త్రీ అనే శబ్దము ఎక్కడ ప్రయోగం చేస్తారు అంటే దేవం గురు గుస్థానం క్షేత్రం క్షేత్రాది దైవతం సిద్ధం సిద్ధాదికారాంశ శ్రీ పూర్వం సముదీరయేత్ ఏదైనా ఒక దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించే ముందు శ్రీ అని శబ్దప్రయోగం చేస్తారు శ్రీ రాముడు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అని ఈ విధంగా దేవుని యొక్క నామానికి ముందు శ్రీ అనేటువంటి శబ్ద ప్రయోగం చేయడం పరిపాటి ఉంది అట్లే గురుదేవుని యొక్క స్మరణ చేసేటప్పుడు గురుదేవుని గురించి మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సంవాదం చేసేటప్పుడు మా శ్రీ గురుదేవుడు అని ఇట్లా గురుదేవుడు అని ఇట్లా అనకుండా శ్రీ గురుదేవుడు ఈ విధంగా వ్యవహారం చేస్తారు అందుకని పూజ్యులైనటువంటి గురుదేవులకు కానీ మరియు ఆరాధ్య దైవమునకు గానీ స్త్రీ అనే శబ్దము ప్రయోగించుట ఇది సంప్రదాయం పరిపాటి ఉంది అట్లే గురుస్థానం గురుదేవుడు ఉండేటువంటి స్థానము ఆశ్రమం అనుకోండి మఠం అనుకోండి దానికి కూడా ఆ పేరు ఉచ్చరించే ముందు స్త్రీ అనే శబ్దం ప్రయోగం చేస్తారు శ్రీ వ్యాసాశ్రమము అంటాం వ్యాసాశ్రమం మన గురుదేవుని యొక్క స్థానం కాబట్టి ఆ గురుదేవుని యొక్క స్థానాన్ని ఆ స్థానం యొక్క నామమును ఉచ్చరించేటప్పుడు మొదలు శ్రీ అనే శబ్దం ప్రయోగం చేస్తాము క్షేత్రం ఏదైనా దైవ నిలయము దైవక్షేత్రము దాని యొక్క పేరును ఉచ్చరించేటప్పుడు శ్రీ క్షేత్ర పండరి అంటాం పండరీ క్షేత్రము పండరీనాథుడు పాండరంగుడు ఉండే అటువంటి నిలయం కాబట్టి ఆ పండరీ క్షేత్రానికి శ్రీ క్షేత్ర పండరీ అంటాం అంటే శ్రీ అనే శబ్దము మనం ప్రయోగం చేస్తాం క్షేత్రాధిష్టాన దేవత కూడా శ్రీ పండరినాథ్ అంటాము శ్రీ పాండరంగడు అంటాము అట్లే సిద్ధం సిద్ధపురుషులు కనుక ఉన్నట్లయితే వారికి కూడా స్త్రీ శబ్దాన్ని ప్రయోగం చేస్తాం మరియు ఎవరైతే సిద్ధ పదవిని పొందుటకు అధికారులు ఉంటారు సిద్ధ పదవి ఏంది మోక్షము ఆ మోక్షాన్ని పొందడానికి అధికారులు ముముక్షులు ఎవరైతే వారికి కూడా శ్రీ శబ్దం ప్రయోగం చేయవచ్చు అధికారులకు ఇంకా జ్ఞానం పొందలేదనుకోండి కానీ జ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు పంక్తులు నిలబడ్డారు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే పొందేందుకు వాళ్ళు అర్హులు ఉన్నారు వైద్యులు ఉన్నారు చక్కటి శాస్త్రోక్త ప్రకారమైనటువంటి నియమ నిష్టలు కలిగి సాధన చేస్తున్నారు కాబట్టి అటువంటి పుణ్యపురుషులకు కూడా స్త్రీ శబ్దాన్ని ప్రయోగం చేయవచ్చు ఈ విధంగా స్త్రీ అనే శబ్దాన్ని మనము ఈ పరమ పవిత్రమైనటువంటి సకల ముముక్షుల యొక్క అజ్ఞానాన్ని దూరం చేసి పరబ్రహ్మం యొక్క ప్రాప్తిని కలుగజేసి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ అతి పవిత్రమైనటువంటి ఈ వేదాంత సద్గ్రంథము విచార సాగరం కాబట్టి అటువంటి పునీతమైన గ్రంథం యొక్క నామధ్యేయాన్ని ఉచ్చారణ చేయుటకు పూర్వము కూడా స్త్రీ అని పెట్టుట ఇది ఉచితము అందుకే స్త్రీ విచార సాగరము అని స్త్రీ అనే శబ్దాన్ని ప్రయోగం చేస్తూ విచార సాగరాన్ని మనము ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం అయితే స్త్రీ అనే శబ్దం చేత బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యము అని కూడా అర్థం స్త్రీ అంటే లౌకికమైనటువంటి సంపద అని కూడా అర్థం స్త్రీ అంటే లక్ష్మీదేవి అని కూడా అర్థం శ్రీదేవి అంటారు అయితే ఇక్కడ మనకు ఈ గ్రంథంలో బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యము నిహితమై ఉండడం ఆ ఐశ్వర్యం కలిగినటువంటి విచారసాగరమునకు శ్రీ విచార సాగరము అని చొప్పుట కూడా సమంజసముగా ఉంది ఈ ప్రకారంగా శ్రీ విచార సాగరాన్ని మనము శుభప్రదంగా మంగళప్రదంగా ఆరంభించుకుంటున్నాము మనము అంత ఉత్తమాధికారం కాదు కదా మనకు దేవత ఉపాసన కూడా అవసరం ఉన్నది దేవతలను స్మరించడం కూడా మనకు ఆవశ్యకత ఉంది అందుకని సద్గురుదేవుడు ఈశ్వరుడు మరియు సకల దేవతలు కూడా మనపై అనుగ్రహించి నిర్విఘ్నంగా ఈ గ్రంథం యొక్క అధ్యయనము కొనసాగాలని ప్రార్థిస్తూ శుభారంభం చేసుకుంటున్నాము ఈ విచార సాగరంలో ఏడు తరంగాలు ఉన్నాయి తరంగాలంటే సముద్రం పైన ఏ విధంగా అలలు వస్తూ ఉంటాయో ఆ అలలకే తరంగాలు అంటారు అట్లా ఇక్కడ కూడా ఏడు తరంగాలు ఉన్నాయి అన్యత్ర అన్యత్రా ఎట్లా అధ్యాయాలను చెప్పుకుంటాం కొన్ని కొన్ని గ్రంథాల లోపల పరిచ్ఛేదములని చెప్తారు ఉల్లాసములని ఈ విధంగా ఆ అధ్యాయాల యొక్క చెప్తారు ఇక్కడ తరంగములు పేరుతో ఏడు భాగాలుగా విభజించి మనకు చక్కగా ఆత్మబోధ చేస్తున్నాడు శ్రీ సాధునిచల స్వామీజీ వారు మొదటి తరంగము అనుబంధ సామాన్య నిరూపణం మొదటి తరంగంలో అనుబంధ చతుష్టయం యొక్క సామాన్య నిరూపణం చేస్తాడు రెండవ తరంగంలో ఈ అనుబంధ చతుష్టయం యొక్క విశేష నిరూపణం చేయబడుతుంది మూడవ తరంగంలో గురు శిష్య లక్షణము మరి గురు ఫల ప్రకార నిరూపణము మూడవ తరంగంలో చేస్తాడు నాలుగవ తరంగంలో ఉత్తమాధికారికి తత్వోపదేశ నిరూపణము అక్కడ తత్వదృష్టిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది ఇక ఐదవ తరంగంలో శ్రీ గురు వేదాది వ్యావహారిక ప్రతిపాదన గురువు కానీ ఇవన్నీ కూడా వ్యావహారికములు అని చెప్తూ అక్కడ కూడా చక్కటి ఆత్మ ఆత్మతత్వోపదేశం చేస్తాడు అది అదృష్టికి చెప్పింది ఉన్నది ఇక ఆరో తరంగము గురు వేదాది సాధన మిథ్యావర్ణనం ఈ గురు వేదములు మొదలైతే సాధనాలు ఉన్నాయి ఆత్మజ్ఞానానికి సాధనాలు ఇవన్నీ కూడా మిథ్యా ఆఖరికి అహం బ్రహ్మాస్మ అనేటువంటి ఏదైతే మోక్షానికి సాక్షాత్ సాధనముగా చెప్పుకుంటామో అది కూడా మిథ్యయే అని నిరూపణ చేయడం జరుగుతుంది అక్కడ తర్కదృష్టి ఉంటాడు ఆరో తరంగంలో ఇక ఏడవ తరంగంలో శుభ సంతతి మహారాజుకు ఉపదేశం చేయడం జరుగుతుంది అక్కడ జీవన్ముక్తి విదేహముక్తి యొక్క వర్ణన విస్తారంగా చేయబడింది ఈ ప్రకారంగా ఏడు తరంగాలలో విషయాలు చెప్పుకున్నాము ఇప్పుడు ప్రథమ తరంగ అథ అనుబంధ సామాన్య నిరూపణం అథ అనంటూ ప్రారంభిస్తున్నాడు అథా శబ్దము మరియు ఓంకారం ఈ రెండు శబ్దాలు కూడా సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని యొక్క ముఖార విందం నుండి వెలువడినందువల్ల ఇవి మంగళవాచకములుగా పరిగణింపబడుతున్నాయి ఓంకారశ్చాత శబ్దశ్చావేప్త బ్రహ్మణ పురా అంఠం భిత్ వినిర్యాత అస్మాత్ మంగలి కావు భౌ అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు ఓంకారథ శబ్ద ఓంకారము మరి అథ అనేటువంటి శబ్దము ఇవి మంగళవాచకములు ఎందుకు సృష్టి ఆరంభంలో ప్రప్రథమముగా వెలువడినటువంటి శబ్దాలు బ్రహ్మదేవుని యొక్క ముఖార విందం నుండి కంఠంభిత్వా వినిర్యాత కంఠాన్ని భేదించుకొని ప్రప్రథమంగా వెలువడినటువంటి శబ్దాలు ఓం మరియు అథ అందువల్ల ఇవి మంగళ శబ్దాలు మంగళ వాచకములు కాబట్టి అథ అనే శబ్దంతో ప్రారంభిస్తున్నాడు అంటే మంగళపూర్వకంగా అనుబంధ చతుష్టయం యొక్క సామాన్య నిరూపణం చేయబడుతుంది ఏ గ్రంథానికైనా అనుబంధ చతుష్టయం అనేది తప్పకుండా చెప్పుకోవాలి అది చెప్పకుండా శిష్యుడు అనుకోండి ముముక్షు అనుకోండి సాధకుడు అనుకోండి మీరు గ్రంథంలో ఉత్సాహంతో నిస్సందేహంగా ప్రవృత్తి కారు ఈ అనుబంధ చతుష్టయం చెప్పితేనే ప్రవృత్తి అయ్యేందుకు అవకాశం ఉంది గ్రంథాదవు ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం గ్రంథాదుల్లో ప్రవృత్తి కావడానికి ప్రయోజకం అంటే హేతువు కారణం ఏదైతే ఉందో దాని యొక్క జ్ఞానానికి ఏది విషయము అది అనుబంధము ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం ఈ అనుబంధములు నాలుగు ప్రకారాలు ఉంటాయి అధికారి సంబంధము విషయము ప్రయోజనము ఇవి నాలుగు అనుబంధ చతుష్టయములు అంటారు వీటి యొక్క జ్ఞానము ఉంటేనే గ్రంథాలుల ఎందు శిష్యుడు లేదా ముముక్షువు నిస్సందేహంగా ఉత్సాహంతో ప్రవృత్తుడవుతాడు వాటి జ్ఞానం లేకుండా ప్రవృత్తుడు కాలేడు ఎందుకనంటే ఇప్పుడు విచార అనేటువంటి గ్రంథము మనం ప్రారంభం చేసుకుంటున్నాము మరి ఈ విచార అధ్యయనం చేయగలిగేటువంటి అధికారి ఎవడు చెప్పాలా కదా ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ గ్రంథాధ్యయనానికి అధికారి అవుతాడు అని చెప్పాలి చెప్పకుండా ఏ పురుషుడు గాని అందులో ప్రవృత్తుడు కాడు ఎందుకంటే అధికారిని చెప్పినట్లయితే ఆ అధికారి నిరూపణ చేసినట్లయితే ఆ అధికారి లక్షణాలు నాలో ఉన్నావా లేవా విద్యార్థి పరీక్షించుకొని ఒకవేళ ఆ అధికారి లక్షణాలు తనలో లేకపోతే గ్రంథంలో ప్రవృత్తుడు కాడు ఒకవేళ ఆ లక్షణాలు ఉన్నట్లయితే చక్కగా ప్రవృత్తుడవుతాడు అధ్యయనం చేస్తాడు ధన్యుడవుతాడు అందుకని అధికారి లక్షణాలు చెప్పాలి అధికారి అంటే ఎవరు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వము అనేటువంటి సాధన చతుష్టయం ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎవరిలో ఉందో అతడు వేదాంత శ్రవణానికి అధికారి అవుతాడు అందుకని అధికారి తప్పనిసరి అయ్యింది మరి ఈ గ్రంథంలో ప్రతిపాద్య విషయం ఏమిటి అది కూడా తెలిసి ఉండాలి ప్రతిపాద్య విషయం ఇదేమి ఏ విషయాన్ని ప్రతిపాదిస్తుంది ఆరోగ్యం గురించి చికిత్స శాస్త్రమా ఇది లేకపోతే అర్థశాస్త్రమా న్యాయశాస్త్రమా సాంఖ్యశాస్త్రమా యోగ శాస్త్రమా ఏం శాస్త్రం ఇది ఆ విషయం కూడా చెప్పాలి చెప్పితే అది ఒకవేళ ఆ ముముక్షకు తనకు అవసరము అనుకుంటే ప్రవృత్తుడవుతాడు ఈ విషయం మనదే ఉంది మనకు కావలసినటువంటి విషయమే దాని గురించి విచారణ చెయ్యాలి అని ప్రవృత్తుడవుతాడు విషయం చెప్పకపోతే ముముక్షువు అందులో గ్రంథంలో ప్రవృత్తుడు కాడు అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువే ఈ గ్రంథానికి ప్రతిపాద విషయం ఇక ప్రయోజనం తెలిసి ఉండాలి ఎందుకు లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాము ఏదైనా ఒక కార్యాన్ని చేస్తాడు అని అంటే ఉద్దేశించే చేస్తాడు ప్రయోజనం లేకుండా ఎంత మందబుద్ధి గల వాడైనా కానీ కాడు ప్రయోజనమనుదిశ నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫల లక్షణం ప్రయోజనాన్ని ఉద్దేశించకుండా మంద అపి మంద వాడు కూడా ప్రవృత్తుడు కాడు ఏదో ప్రయోజనం తెలిసి ఉండాలి ఈ గ్రంథాధ్యయనం చేత నాకు ఈ ప్రయోజనం దక్కుతుంది అని తెలిసి ఉంటే ప్రవృత్తుడవుతాడు ఎందుకు ప్రయోజనం సం ప్రవృతే కారణం ఫలక్షణం ఫలరూపమైనటువంటి ఏ ప్రయోజనం ఉన్నదో అది తెలిస్తేనే అందులో ప్రవృత్తుడు కావడానికి ఆ ప్రయోజనం కారణమవుతుంది అందుకని ప్రయోజనం కూడా చెప్పాలి మరియు సంబంధం కూడా చెప్పాలి ఈ గ్రంథానికి ప్రతిపాద్య విషయానికి ఏం సంబంధం ఆ గ్రంథానికి అధికారి పురుషునికి ఏం సంబంధం గ్రంథానికి విచారానికి ఏం సంబంధం విచారం చేస్తే కలిగేటువంటి జ్ఞానానికి జ్ఞానం చేత పొందబడేటువంటి మోక్షానికి ఏం సంబంధం ఆ జ్ఞానానికి అజ్ఞానం నివృత్తి అవుతుంది కాబట్టి ఆ అజ్ఞానానికి జ్ఞానానికి ఏం సంబంధం ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి సంబంధాధికారి విషయస్థ ప్రయోజనం వినానుబంధం గ్రంథాదౌ మంగళంన ఇవ శస్యతే సంబంధ అధికారి విషయస్థ ప్రయోజనం ఈ నాలుగు అనుబంధములు చెప్పకపోతే ఈ గ్రంథారంభంలో మంగళము కూడా ప్రశస్యము కాదు గ్రంథం కూడా ప్రశస్త కాదు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తానికి ఎవరు కూడా ప్రవృత్తులు కారు ప్రచయ గమనం అంటే విస్తార ప్రచారం కాదు గ్రంథం అందుకని అనుబంధ చతుష్టం తప్పకుండా చెప్పాలి ఈ ఉద్దేశం చేత శ్రీ సాధు నిశ్చలదా స్వామీజీ వారు అనుబంధ నిరూపణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రథమ తరంగంలో సామాన్యంగా నిరూపణ చేస్తాడు రెండవ తరంగంలో విశేషంగా చెప్తాడు అనుబంధం గురించి అథ వస్తునిర్దేశ రూప మంగళం ఇప్పుడు వస్తునిర్దేశ రూప మంగళము చేయబడుతుంది ఇప్పుడు మనం ఇంత పూర్వము ఏ ఐదు దోహలు మంగళ దోహాలు మనం చింతన చేస్తూ వచ్చామో అవే మంగళ దోహాలు మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు వాటిని చదువుకొని ముందు గ్రంథ చింతన చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఏదైనా శుభకార్యం మంగళపూర్వకంగా చేయాలి కదా ఎందుకనంటే మంగళం దేనికంటారు నిర్విఘ్న పరిసమాప్తి కాము మంగళమాచరియతని చెప్పిన ప్రకారంగా విఘ్నధ్వంసకే అనుకూల వ్యాపారకు మంగళకయ్యే గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తము కావాలి అని ఉద్దేశంతో మంగళము చేయబడుతుంది అందువల్ల ఇప్పుడు మంగళము చేస్తేనే గ్రంథము అది ప్రశస్తమవుతుంది కాబట్టి గ్రంథకర్త మంగళాచరణం చేస్తూ గ్రంథారంభాన్ని చేస్తూ వస్తునిర్దేశ రూప మంగళము ఈ మంగళం కూడా మూడు రకాలుగా ఉంటుంది వస్తునిర్దేశ రూప మంగళము నమస్కారాత్మక మంగళము మరియు ఆశీర్వాదాత్మక మంగళము గ్రంథం నందు ప్రతిపాద్య వస్తువును గురించి నిర్దేశం చేయుట ప్రతిపాద్య వస్తువు యొక్క కీర్తనం చేయుట వస్తునిర్దేశం ఆ వస్తు నిర్దేశం కూడా సగుణ వస్తు నిర్దేశము మరియు నిర్గుణ వస్తు నిర్దేశం కూడా రెండు ప్రకారాలుగా వస్తునిర్దేశ రూప మంగళం ఉంటుంది ఇక నమస్కారాత్మక మంగళం అంటే మన యొక్క ఇష్ట దైవమును కానీ స్వగురువును కానీ ఉద్దేశించి వారు శ్రేష్ఠులని పూజ్యులని మన కళ్యాణాన్ని చేసేవారని మనకు పరమ పవిత్రమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని బోధించి మనకు సర్వదు నివృత్తి పరమానందరూప్రాప్తి అయినటువంటి మోక్షాన్ని ప్రసాదించేవారు అని చెప్పి వారు ఉత్కృష్టులనేటువంటి భావనతో మనము విద్యార్థులం కాబట్టి శిష్యులం కాబట్టి మనము నికృష్ఠులం అల్పజ్ఞులం అని ఇటువంటి భావనతో కరసిర వ్యాపార రూప ఏదైతే వ్యవహారం ఉంటుందో దానికి నమస్కారాత్మక మంగళం అంటారు కరసిర వ్యాపారం అనంటే ఎట్లా చేసేది ద్వాభ్యాం కరాభ్యాం జానుభ్యాం వురస శిరస దృశ వచసస మనసా చేవా తనామోష్టాంగ ఉచతే అని అష్టాంగ ప్రణామం చెప్పింది రెండు పాదములు రెండు మోకాళ్ళు రెండు చేతులు మరియు ఉరస్ అంటే వక్షస్థలము మరియు శిరస్ ముదురు ఈ ఐదు అంగములు భూమికి స్పృశించున్నట్టుగా దండవత్ పడుకొని నమస్కారం చేయాలి గురువులకు మరియు భగవంతునికి ఇంతే కాకుండా దృష్టి కూడా చాలా దీనంగా ఉండాలి మనసుతో కూడా మరి వాక్కును కూడా అదే విధంగా ప్రకటం చేయాలి హే గురుదేవ హే పరమేశ్వర నేను దీనుడను నేను దుఃఖిని నేను అజ్ఞానిని నన్ను కడతీర్చు అనేటువంటి దీన భావన వినమ్రతమైనటువంటి భావన అనుద్ధత భావన వ్యక్తం చేస్తూ నమస్కారము చేయవలసి ఉంటుంది ఇక ఆశీర్వాదాత్మక మంగళం ఎలా ఉంటుంది అని అంటే గురువు తన గురించి మరి శిష్యుల గురించి వంచితార్థ ప్రార్థన వంచితార్థం అంటే ఏ మోక్షం అయితే ఆ మోక్షాన్ని కోరి ఆ మోక్షం మాకు ప్రసాదించు అని భగవంతుణ్ణి ప్రార్థన చేయడం ఇది ఆశీర్వాదాత్మక మంగళము అనబడుతుంది ఈ విధంగా త్రివిధ మంగళాల్లో ఇక్కడ వస్తునిర్దేశ రూప మంగళము శ్రీ సాధు నిశ్చలదా స్వామిజీ వారు చేస్తూ ఉన్నారు ఒకసారి ఈ ఐదు దోహలు ఏదైతే మనం పూర్వం చింతన చేస్తూ వచ్చామో వాటిని ఉచ్చారణ చేయండి వాటిని మళ్ళీ చింతన చేయాల్సిన అవసరం లేదు పూర్వమే చింతన చేస్తూ వచ్చాం కాబట్టి ఉచ్చారణ చేయండి అందరు కలిసి జోసుఖ నిత్య ప్రకాశ విభూ మరూపాధారతినఖైమతిఖై లఖై శుద్ధ అపారబ్ది అపార అపార స్వరూప లహరి విష్ణు మహేశ విధి రవిచందా వరుణయ మా శక్తి ధనే సగణ जा कृपाल सर्व को हि यधारतम निधान तोह तबाधित मो में मिथ्याभान भई जिहि जान बिन जगता मनहु जवरी साप न सु जग जग जिह लह సోహం ఆపే ృతి భష్కామ సోమరాహత్మా కాకు ప్రణా ఈ విధంగా మంగళాచరణము ఐదు ద్రోహలు ప్రస్తుతించి ఇప్పుడు గ్రంథం యొక్క మహిమను చెప్తున్నాడు ంతకర్త దోహ ఉన్నది చదవండి భాంత జల గంభీరా అస విచార సాగర కహు పేఖీ ముదిత వైధీరా అతి గంభీర వేద సిద్ధాంత జల జామే భరో అతి గంభీరమైనటువంటి వేదం యొక్క సిద్ధాంతము అనేటువంటి జలము దీని ఎందు నింపబడి ఉన్నదో శ్రీ విచార సాగరం గ్రంథాన్ని ఇప్పుడు మేము చెప్పబోతున్నాము ఏ విచార వేద సిద్ధాంత తత్వమును తెలుసుకున్నట్లయితే పేఖీ అంటే తెలుసుకున్నట్లయితే ధీర అంటే ధీరపురుషుడు ధీరపురుషుడు అంటే ముముక్షు అధికారి పురుషుడు ధియం బుద్ధిం శబ్దాది విషయభ్యహరా రాతి నిగృణతి ఇది ధీర శబ్దస్పర్శరూపర సగంధాది విషయాల నుండి ఎవరైతే తన యొక్క బుద్ధిని ఉపలక్షణంగా ఇంద్రియాలను అన్నిటిని కూడా నిగ్రహించి వెనక్కి తీసుకొని స్వస్వరూపం నందు ఎవరైతే సంలగ్నం చేస్తాడో స్థాపన చేస్తాడో అతడు ధీరపురుషుడు అని చెప్పబడింది వికార హేతవు సతి విక్రియంతే ఏం న చేతాంసి తయేవీరా అని కాళిదాస్ మహారాజు మనస్సును ఇంగ్రియాలను విక్షుప్తం చేసేటువంటి ప్రబలమైనటువంటి శబ్దాది విషయాలు సాన్నిధ్యంలో ఎదురుగా అనుభవించడానికి యోగ్యంగా ఉన్నా కూడా అనుభవించేటువంటి సామర్థ్యం కూడా ఉన్నా ఆ విషయాలను విస్మరించి ఆ విషయాలను త్యాగం చేసి ఎవరి మనస్సును స్థిరపరచుకొని ఏకాగ్రపరచుకొని తన స్వస్వరూపమునందు స్థాపన చేస్తాడో అటువంటి వాడే ధీర పురుషుడు అని చెప్పబడింది కచ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైత్ అని కూడా మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్నది ధీరపురుషుడైనటువంటి వాళ్ళే ప్రత్యేగాత్మను దర్శించగలుగుతారు అందువల్ల ధీరపురుషుడు అంటే ఎవరయ్యా అంటే సాధన చతుస్తే సంపత్తి కలిగినటువంటి అధికారి పురుషుడు ఆ అధికారి పురుషుడు ఈ విచార సాగరాన్ని గనక అధ్యయనం చేసినట్లయితే ముదిత వై ముదితమనంటే మోదం ఆనందం సుఖం ఏం సుఖము మోక్షసుఖం ఎటువంటిది సకల దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి మరియు పరమానందరూప్రాప్తి అనేది మోక్షము అటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు ఎవరు ధీర పురుషులు అధికారి పురుషులు అని దోహ యొక్క సంక్షిప్త అర్థం తెలుసుకున్నాము ఇప్పుడు అనేకమైనటువంటి టిప్పణాలు ఉన్నాయి అవి చూడాలి విచార సాగరము కదా విచారం అంటే ఏమిటి మామూలుగా వ్యవహారంలో ఎవరన్నా ఉదాసీనంగా దుఃఖంతో కూడి ఉన్నట్లయితే ఏమయ్యా అంత విచారంలో పెట్టి ఉన్నవి ఏంటి అంటే ఏం బాధపడుతున్నావు నాయన అని అన్నట్లు కానీ విచారశబ్దానికి ఆ ఉదాసీనత కాదు ఇక్కడ విచురు భావే అనేటువంటి ధాతువు చేత నిష్పన్నమైనటువంటిది విచార శబ్దం అంటే వివేకం చేసి తెలుసుకున్నట ఏమిటి వివేకం చేసి తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి జడమంటే ఏమిటి చేతనం అంటే ఏమిటి పరబ్రహ్మ ఎవరు జగత్ ఏమిటి జీవుడు ఎవరు ఇవన్నీ కూడా విచారానికి విషయాలు ముఖ్యంగా విచారానికి విషయాలు ఏమిటి అని అంటే మై కోను బ్రహ్మ సో క్యాహాయ్ మరి జగత్సో క్యాహాయ్ ఈ మూడే విషయాలు విచారానికి అయితే పృథక్కరణం చేసి తెలుసుకున్నట ఆత్మను అనాత్మను జడమును చేతనమును పృథక్ చేసి వేరు చేసి తెలుసుకున్నట మనకు ముందు వివేకం యొక్క లక్షణం చేస్తూ గ్రంథకర్త స్వయంగా చెప్పబోతాడు అవినాశి ఆత్మాచలో జాతే ప్రతికూలో ఐ సో వివేక్ హై సభు సాధను కోమూలో ఆత్మా అవినాశి ఉన్నది నాశరహితం ఉన్నది మరి ఈ జగత్తు దానికి ప్రతికూలం అంటే విపరీతంగా ఉన్నది అంటే నాశవంతమై ఉన్నది అనిత్యమే ఉన్నది అని ఈ విధంగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏం రూపో వినిశ్చయ అని వివేక చూడడం వల్ల అదే వివేకా అని చెప్పినాడు బ్రహ్మ ఒకటే సత్యం ఉన్నది జగత్తు మిథ్య ఉన్నది అని ఈ విధంగా వృథకరణం చేసి తెలుసుకున్నట ఇది వివేకం అంటారు విచారమంటారు అయితే మరి విచారం అంటే పృథక్కరణం చేసి తెలుసుకున్నట అంటే ఇది ఆత్మ ఇది అనాత్మ ఇది జడము ఇది చేతనము ఇది బ్రహ్మ ఇది జగత్తు అని ఈ విధంగా తెలుసుకు మరి ఈ విధంగా వేరువేరుగా తెలుసుకుంటే ఇది ద్వైత జ్ఞానమా అద్వైత జ్ఞానమా ఒకవైపు బ్రహ్మము ఉన్నది ఒకవైపు జగత్తు కూడా ఉన్నది ఇది అనిత్యము మరి వినాశి దుఃఖరూపము అని దాన్ని తెలుసుకుంటున్నాము ఇటు బ్రహ్మము అవినాశి నిత్యము ఆనందరూపము అని ఇటు తెలుసుకుంటున్నాము రెండింటిని వేరువేరుగా అలాగే ఉంచుకొని రెండిటి స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం అంటే రెండు విద్యమానమే ఉన్నట్టే కదా అంటే ద్వైతం ఉన్నట్టే కదా మరి ఇప్పుడు మనకు విచార సాగరం చేత ద్వైత జ్ఞానాన్ని పొందేది మనకు అద్వైత జ్ఞానాన్ని పొందేది మనకు మోక్షం కావాలన్నా ప్రపంచం కావాలన్నా జన్మ సంసారమే కావాలన్నా చెప్పండి మోక్షం కావాలంటే మోక్షానికి సాక్షాత్సాధన ఏది జ్ఞానం జ్ఞానాదేవత కైవల్యం కృతే జ్ఞానాన్ నముక్తి దేవం జ్ఞాత్వా సర్వపశాపహాని బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం చేతనే మోక్షము అని శాస్త్రం చెప్తోంది మరి ఏకత్వ జ్ఞానం చేత మోక్షం అని చెప్పినప్పుడు వివేక జ్ఞానం చేత మోక్షం కలుగదు అని చెప్పినట్లయింది కదా మరి ఇప్పుడు మనకు మోక్షం కావాలా మరి మోక్షం కావాలంటే అభేద జ్ఞానం కావాలి అభేద దర్శనం జ్ఞానం అభేద జ్ఞానం కావాలి మరి ఇక్కడ అయితే విచారం అంటే పృతక్కరణం చేసి తెలుసుకున్న భేదజ్ఞానం ఉన్నది ఇక్కడ భేద జ్ఞానం మనకు అవసరం లేదు అందుకని మరి ఇప్పుడు ఏం చెయ్యాలి విచార శబ్దానికి లక్షణ చెయ్యాలి ఏం లక్షణ చెయ్యాలి లక్షణ మూడు ప్రకారాలు ఉన్నాయి జహద్ లక్షణ అజహద్ లక్షణ భాగత్యాగ లక్షణ మరి ఏ లక్షణ చేయాలి ఇక్కడ విచార శబ్దానుకో అంటే అజహత్ లక్షణ చెయ్యాలి విడిచే లక్షణ విడువని లక్షణ విడిచి విడువని లక్షణం జహత్ అంటే విడిచే లక్షణ అజహత్ అంటే విడువని లక్షణ జహద్ అజహత్ లేదా భాగత్యాగ అంటే విడిచి విడువని లక్షణం అంటే కొంత భాగాన్ని విడిచి కొంత భాగాన్ని మనం గ్రహించేది ఉంటుంది అక్కడ ఇందులో మనకి ఇక్కడ స్వీకరించాలి అంటే వాచ్యార్థాన్ని వదలకుండా తత్సంబంధి అయినటువంటి అధికారథాన్ని గ్రహించాలి ఇప్పుడు విచారము అనే శబ్దముంది దీనికి వాచ్యార్థం ఏమని తెలుసుకున్నాము వివేక జ్ఞానం ఈ వివేక జ్ఞానం అనేటువంటి వాచ్యార్థాన్ని వదలకుండా అధికార్థాన్ని అంటే ఈ వాచ్యార్థానికి సంబంధించినటువంటిదే అయి ఉండాలి అటువంటి అధికారథాన్ని మనం గ్రహించాలి ఇక్కడ విచారం అంటే వివేక జ్ఞానము ఈ వివేక జ్ఞానం అనేటువంటి వాచార్థానికి సంబంధి అయినటువంటి అభేద జ్ఞానం విచారం చేస్తేనే అభేద జ్ఞానం కలుగుతుంది విచారం అంటే ముఖ్యంగా శ్రవణము మననము నిధిధ్యాసనం అవి చెప్తాడు ఉంగళంత కరుతాం ఈ విధంగా చేయడం చేత కలిగేటువంటిది అభేద జ్ఞానము బ్రహ్మజ్ఞానము దాన్ని ఇక్కడ మనము గ్రహించాలి అయితే ఉదాహరణ తెలుసుకోండి ఒకటి షోణోధావతి ఎరుపు పరిగెత్తుచున్నది ఎరుపు అంటే ఎరుపు అనేది ఒక వర్ణం ఒక రంగు కదా ఆ రంగు పరిగెత్తుచున్నది అని వాక్య ప్రయోగం చేయబడింది ఎక్కడైనా రంగు పరిగెత్తుతుందా బాబా రంగు అనేది ఒక గుణం గుణం ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండదు అది ఒక ద్రవ్యమును ఆశ్రయించుకొనే ఉంటుంది అందుకని ఎరుపు రంగు ఉరుకుతున్నది అనంటే ఎరుపు పరిగెత్తుచున్నది అనంటే ఇక్కడ ఆ ఎరుపు అనేటువంటి శబ్దానికి వాచ్యార్థము ఎరుపు వర్ణం ఆ ఎరుపు రంగు అనేటువంటి వాత్సార్థాన్ని వదలకుండా ఆ ఎరుపు రంగు కలిగినటువంటి ఒక ద్రవ్యమును మనం అధికంగా అర్థం చేయాలి ఆ ద్రవ్యం కూడా ఎలాంటిది ఉండాలి ఒక వస్త్రం ఉందనుకోండి ఆ వస్త్రంలో ఎరుపు రంగు ఉన్నది కానీ పరిగెత్తుడ సంభవిస్తుందా సోణో ధావతి అనే శబ్ద ప్రయోగం వాక్యం ఎట్లా ఉంది ఎరుపు పరిగెత్తుచున్నది అని శబ్దప్రయోగం చేశాడు కాబట్టి మరి ఆ ఎరుపు రంగు కలిగినటువంటి ఒక ద్రవ్యమును అధికంగా అర్థం చేసినా కూడా పరిగెత్తుట అనేటువంటి వ్యవహారానికి అనుకూలమైనటువంటి ద్రవ్యాన్ని మనము అధికంగా గ్రహించాలి మరి పరిగెత్తేది ఎరుపు రంగు గలది ఏముంటుంది అంటే ఎరుపు రంగు కలిగినటువంటి ఒక గుర్రము ఒక అశ్వము అనేటువంటి అర్థాన్ని మనం అధికంగా గ్రహించాలి కాబట్టి ఎరుపు అనేటువంటి శబ్దానికి వాచ్యార్థము ఎరుపు వర్ణము అది వదలకుండా అజహత లక్షణ కదా మనం తెలుసుకునేది అది వదలకుండా దానికి సంబంధి అయినటువంటి ఎరుపు రంగు గుర్రము పరిగెత్తుతున్నది అని ఈ విధంగా ఈ అజహత లక్షణ చేత వాక్యార్థం నిష్పన్నమవుతుంది అట్లే ఇక్కడ విచారం అనే శబ్దానికి వివేకము వివేక జ్ఞానం ఆ వివేక జ్ఞానం అంటే వాచార్థాన్ని వదలకుండా తత్సంబంధి అయినటువంటి అభేద జ్ఞానాన్ని అధికంగా మనము గ్రహించవలసి ఉంటుంది కాబట్టి ఆ అభేద జ్ఞానం కలగాలంటే విచారం చేయాలి ఆ విచారానికి విషయము పరబ్రహ్మ వస్తువు లేదా జీవబ్రహ్మల యొక్క ఏకత్వం విచారానికి విషయం ఆ విషయం విచారం చేసినట్లయితే మనకు వివేక జ్ఞానము ద్వారా బ్రహ్మజ్ఞానం అభేద జ్ఞానం కలుగుతుంది వివేక జ్ఞానం లేకుండా బ్రహ్మజ్ఞానం కలగడానికి అవకాశం లేదు అందుకే అది సాధనం ఉన్నది మరి అభేదజ్ఞానం బ్రహ్మజ్ఞానం సాధ్యం ఉన్నది ఈ ప్రకారంగా అజహాత లక్షణ చేత విచార శబ్దానికి మనము బ్రహ్మజ్ఞానము అని అర్థం చేయాలి సరే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దోహలో ఏది సిద్ధాంత జలాంభీరా విచార సాగర కహు పేఖీ ముదిత వైధీరా విచార సాగర అని చెప్తున్నాడు కదా ఈ విచార సాగరం మీద ఒక టిప్పణం ఉంది చూడండి మొదటి టిప్పణం విచారం చెయ్యాలి కదా మరి ఎవరు చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అది చెప్తున్నాడు ప్రతివాది ఆరు సిద్ధాంతి కరికే ప్రతివాది అని అంటే పూర్వపక్షి పూర్వపక్షి అంటే పక్షి అంటే ఏదైనా రెండు రకాలు కలిగిన పక్షి అనుకోకండి పక్షము ఉత్తరపక్షము పూర్వపక్షము అని ఈ విధంగా రెండు ఉంటాయి ఉత్తరపక్షము సిద్ధాంతి ఉంటుంది పూర్వపక్షము ప్రశ్నకర్త అతడు సిద్ధాంతానికి విరుద్ధంగానే అన్ని శంకలు చేస్తూ ఉంటాడు దాన్ని నిరాకరిస్తూ సిద్ధాంతి అతనికి సమాధానం చెప్పి ఆ సిద్ధాంతంలో ఏదైతే విషయం ఉన్నదో ప్రతిపాద్య విషయం దృఢపరుస్తాడు ప్రతివాది అవరు సిద్ధాంతి కరికే ప్రతివాది మరియు సిద్ధాంతి ఇద్దరు కలిసి విచారము చేస్తారు లేదా గురు శిష్యు కరికే గురువు మరి శిష్యుడు ఇద్దరు కలిసి కూడా చింతన చేసి విచారము చేస్తారు ఎవరు విచారం చేస్తారు ప్రతివాది మరియు సిద్ధాంతి చేత గాని గురువు మరియు శిష్యుని చేత గాని చేయబడినటువంటి ఏదైతే జడ చేతన ఆదిక్ పదార్థానికి వివేచన్ కయ్యే నిర్ణయ సో విచారకయ్యే హై గురు శిష్యయోహ తత్వబుభుత్స కథారూపేణ వాదేనవా పూర్వపక్షసిద్ధాంతచర్చారూపేణ వా జడచేతన పదార్థా ఉపక్రమాది షడ్విధ తాత్పర్యింగై యో నిర్ణయ స విచారూరపక్షీ ఉత్తరపక్షి ప్రతివాది సిద్ధాంతిగాని లేదా గురు శిష్యుడు గానీ తత్వబుభుత్సాథారూపేణ తత్వమును యథాతథంగా నిర్ణయించడానికి ఉపక్రమించినటువంటి గురు శిష్యులు గాని లేదా పూర్వపక్ష సిద్ధాంత రూపంలో చర్చారూపం చేత కానీ ఏ జడచేతనములు పదార్థముల యొక్క నిర్ణయం చేయబడుతుందో అది కూడా ఏ విధంగా అంటే ఉపక్రమాది షడ్విధ లింగై ఉపక్రమ ఉపసంహార ఏకలింగం అభ్యాసం రెండవది అపూర్వత మూడవది ఫలము గవది అర్థవాదము ఐదవది ఉపపత్తి ఆరవది ఈ విధంగా ఉపక్రమోపసంహార అభ్యాసోపూర్వత ఫలం అర్థవాదోపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అని ఈ విధంగా శ్రీ ఆనందగిరి స్వాముల చెప్పిన ప్రకారంగా ఈ షడ్విధ లింగముల చేత గురు శిష్యులు కానీ ప్రతివాది సిద్ధాంతి కానీ ఈ జడచేతనంలో అనేటువంటి పదార్థాల యొక్క నిర్ణయం ఏదైతే చేయబడుతుందో అది విచారము అనబడతాడు ఈ విచారము ఈ గ్రంథంలో మనకు ఇప్పుడు గురు శిష్య సంవాద రూపంలో చేయబడుతుంది అయితే ఈ హిహా విచార శబ్దుసే అజహత లక్షణ కరికే ప్రతివాది ఆదికి కరి నిర్ణీత అర్థరూపు విచారికే విషయకాభి గ్రహణే అయితే ఇక్కడ విచారము అనేటువంటి శబ్దం చేత అజహాద్ లక్షణ చేత ప్రతివాది మరియు సిద్ధాంతి చేత గాని గురు శిష్యుల చేత గాని ఏదైతే నిర్ణీత అర్థరూప విచారమునకు విషయం ఉంటుందో ఆ విషయాన్ని కూడా ఇక్కడ విచార శబ్దం చేత సో విచారక విషయ రూపం నిర్ణీత అర్థి సిద్ధాంత్ ఆ విచార రూప విచారానికి విషయ రూప నిర్నిత అర్థం ఏదైతే ఉంటుందో అదే అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం ఇక్కడ విచారానికి విషయము అదే సకల వేదాలకు సకల శాస్త్రాలకు ఉపనిషత్తులకు నిర్ణీతమైనటువంటి సిద్ధాంతము అనబడుతుంది ఈ విధంగా విచార సాగరము అనేటువంటి గ్రంథాన్ని ఆరంభిస్తున్నారు గ్రంథకర్త సాగరము అనేటువంటి శబ్దాన్ని ఈ గ్రంథం నాకు ఎందుకు జోడించాడు విచార సాగరము అన్నాడు అనేది టిప్పణ్ల ద్వారా చెప్పబోతాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అది క్రమంగా రేపటి హరి ఓం తత్సత్ ఓం సహనాభవతు సహనోనత్ సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్తు మా విద్విషావై ఓ శాంతిశాది